స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతుడకు తండ్రి మైమస్వరీపగు దేవ కృపామయడా నీకే స్థుతులు స్తోత్రం నైనా గొప్ప ఈ గడిచిన కాలం అంతా ప్రభావం మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరచుకున్నారు అనేక ప్రాంతాల్లో మమ్మల్ని సురక్షితంగా మమ్మల్ని ఇంటికి చేర్చినారనైనా నీకు వర్ణాలు వేసాయా పరిచయం మీరు మా ఘన గొప్ప కార్యాలు చేసిన దేవుడు వేసాయా అన్నికి నీకే స్థుత్తులు స్తోతాలు అర్పించుకున్నారైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగునగా కాహాలలు నా తండ్రి నా దేవ ఇక మధ్య కన సమయంలోనైనా మీ సంధిక యోచనైనా మీరు మాతో మాట్లాడండి ప్రభావ మీకు నూతనైన పరిశుధాత్మ అభిషేకం మాకు కనుగరించండి మీ వాక్యంలో నీ సత్యం మీ గ్రహించేలాగన ఆత్మీయత నింపండి ప్రభావ మీకు సంపూర్ణత సార్లతో పరిశుధత్వం నింపండి ప్రభ అయినా ఇసయ నీకు వాందాలు చేసినమైనా రాణబడి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసే ప్రభ ఈ ఆరధనంతట్లో ప్రభావ మీరు ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుదాత్మ నడింపు దయచేసిన అయినా పాఠల ధర్మంపిన వాక్యందరూ మీ ఆత్మచత్వంలో నడిపించి నీ నామానికి నివేదించుకోమని ఏసీ క్రీస్తు పరిషత్ నామం ప్రార్థిష్టం తండ్రి ఆమెన్ స్మ చెల్లించెదము స్థుతికి పాత్రునకు కృపలను తలచి అర్పించదము రాజుల రాజునకు స్థుతి మహిమ చెల్లించెదము స్థుతికి పాత్రునకు కృపలను తలచి అర్పించెదము రాజుల రాజునకు పాప చింతలు పారాదులి ప్రీతితో మము పాప చింతలు పారాదులీ ప్రీతితో మము బ్రోచితివి ఖ్యాతి వీరుని కృపతలచీ నీతిగా స్థుతి చేయుదము ఖ్యాతి వీరుని కృపతలచీ నీతిగా స్థుతి చేయుదము స్తి మహిమ చెల్లించెదము స్కి పాత్రునకు కృపలను తలచి అర్పించదము రాజుల రాజునకు కృంగిపోయిన ఆత్మలను లేవని తిథి కృపచే కృంగిపోయిన ఆత్మలను లేవని తిథి విని కృపచే నీదు జీవము మా కొసగే స్తియంతో నీదు జీవము మా కొసగే ఏసుని నేస్తు స్ మహిమా చెల్లించెదము స్కి పాత్రునకు కృపలను తలచి అర్పించెదము రాజుల రాజునకు rajulara junaku rajulara junaku hallelujah hallelujah hallelujah tipas sarvaakyam cheyisukuni okay anna అంటే యోబు ఫస్ట్ చాప్టర్ ట్వంటీ వన్ యోబు ఫస్ట్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ గ్రంథం వన్ లో ట్వంటీ వన్ లో ట్వంటీ వన్ సార్ నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరి నై వచ్చి అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ట్రైట్ చేసుకుని స్టార్ట్ చేయం పరిషుద్ర దేవ యజ్ఞానికి వద్దనాలు కృతజ్ఞత ఆస్పత్రులు వస్తుంటాళియ రజా దేవాసూ ప్రభా వాక్యం ధ్యానిస్తున్న ప్రభా మరి మీ యొక్క జ్ఞానం తండ్రి దేవ ముఖ్యంగా ప్రభా నా నోటిని స్వస్థ పరిచి ప్రభా మాట నా యొక్క నోట్లో పెట్టండి తండ్రి దేవా ఏసు ప్రభా ఆత్మీయమైన నేతల పండి ప్రభా నీ యొక్క చచ్చని ప్రభా మరి మేము లోతుగా తెలుసుకునే ప్రభా దాని ప్రకారం యొక్క పరిశుధాత్మ శక్తి చిత నడిపింపు దయచిన ప్రభా నీ యొక్క జ్ఞానం చేత నడిపి దయచిందండి దేవచి ప్రభా మీరే నా నుండి మాట్లాడతారని విశ్వసిస్తున్నాయి నమ్ముతూ ప్రభా మరి సన్నిధిలో మరిపోతాం ప్రభా మీరే నడిపించమని ఏ చూపిస్త నామంలో ప్రార్థిస్తాం తండ్రి అవును నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరేనై వచ్చని దిగంబరేనై అక్కడికి తిరిగి వెళ్ళేదను ఏహోవా ఇచ్చను ఏహోవా తీసుకొని పోయను ఆల్మోస్ట్ మనకి యోగో కోసం అంతా తెలుసు ఆయన ఏ విధంగా జీవించినడో ఎట్లా రన్ ఆయన కోసం మనకు ఎవ్రీథింగ్ తెలుసు అనమాట యోబో కోసము ఇక్కడ నేను చూస్తుంది ఏంటంటే ఎక్కడ నుండి ఏదైనా ఆయన నుంచి వచ్చింది కాబట్టి మెయిన్గా ప్రాణం విషయంలో మాట్లాడుతున్నాం మనకు దేవుడు ఇచ్చిన ప్రాణము తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనకి ఇచ్చింది ఏంటంటే ప్రాణం అనమాట ఎందుకంటే మనము ఆయన సృష్టి అంతటిలో కూడా ఫస్ట్ ఆదమును తయారు చేసినాక కూడా నేకెడ్గా ఉన్నప్పుడు కూడా ఆదమును ఆ విధంగా తయారు చేసినాక దేవుడు ఫస్ట్ ఆయనకి ప్రాణం పోసడు అట్లనే ఈ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆ తల్లి గర్భంలో నుండి డింగంబరాయి వచ్చి తిన్నాయి అంటే తల్లి గర్భం నుంచే ఆయన విధంగా వచ్చినాడు అంటే నేకెడ్ గా వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఆయన బయటికి రావడంతో ఫస్ట్ దేవుడు ఏమి ఇచ్చిందంటే ప్రాణం ఇచ్చిందనమాట ఆ ప్రాణం ఆయన నుంచే వచ్చింది మళ్ళా తిరిగి ఆ ప్రాణం ఆయన దగ్గరికే వెళ్ళాలా ఆ ప్రాణం అక్కడి నుంచే వచ్చింది అంటే మనకు ప్రాణం ఇచ్చినాడు ఆ ప్రాణం కూడా మనం ఈ జీవితంలో ఉన్నంత వరకు మనం బ్రతికిన కాలం అంత వరకు చివరి వరకు మన ముగింపు ఎంతవరకు అయితే ఉందో మళ్ళీ లాస్ట్కి మన ప్రాణం కూడా ఆయనకే అప్పచెప్పాల మన ప్రాణం కూడా ఆయనకే ఇవ్వాలా అందుకే ఆయన అంటున్నాడు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరైన యువతని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను ఏహోవా ఇచ్చను ఏహోవానే తీర్చుకొని పో అంటే దేవుడే ఇచ్చిడు మరి దేవుని దగ్గరికే వెళ్ళాల మరి ప్రతి ప్రాణము వచ్చినప్పుడు ఆయన ఊపిరి వల్ల అంటే దేవుడు ఇచ్చిన శ్వాస వల్లనే మనం బ్రతుకుతున్నాము ఆయన ఇచ్చిన జీవం వల్లనే మనం బ్రతుకుతున్నాము ఆ మరి ఆయన ఇచ్చిన జీవం వల్ల మనం బ్రతుకుతున్నామంటే మనకి ఇందులో తెలిసిపోతుంది ఆ ప్రసంగిలో ఫిఫ్త్ చాప్టరు ఫిఫ్టీన్త్ వచ్చిన ఉంటుంది మనకి ప్రసంగి ఫైవ్ ఫిఫ్టీన్ చదవండి అని ఒకసారి ఫైవ్ లో ఫిఫ్టీన్ అన్నా వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చి వచ్చినట్లే దిగంబునిగానే మరలపోవును తాను ప్రయాస పడి పడి చేసుకున్న చేసుకునిన దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు మరి ఏదైనా కానీ ఆయన నుంచి వచ్చారు అంటే మనము చూసుకుంటే ఆదము అవని కూడా దేవుని నేకడ్గా సృష్టించినప్పుడు ఆయన ప్రాణం పోసినప్పుడు జీవం వచ్చింది అట్లనే అంటే వాళ్ళు ఎప్పుడు తప్పు చేసినాకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆకులతో కప్పేసుకుంటారు కదా ఆదం కప్పేసుకున్న తర్వాత అంటే వాళ్ళు ఆత్మీయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని వాళ్ళ ఎవ్రీడే వాళ్ళు చూస్తున్నారు నేకడ్గా ఉన్నప్పుడు వాళ్ళు దిగంబరిగా ఉన్నప్పుడు దేవుడు ఒక బొమ్మను సృష్టించి దాంట్లో ప్రాణం పోసి వాళ్ళనే అంటే ఆయన రూపంలో ఆ దేవుని సృష్టి అంత అద్భుతంగా ఉన్నాక ఆయనలాగానే సృష్టించుకొని అన్నీ చేసినాక కూడా లాస్ట్కి చివరికి వచ్చేసరికి వాళ్ళు పాపం చేత ఆ టోటల్ ఎవ్రీథింగ్ క్లోజింగ్ అనేది ఉంది అంటే ప్రతి తప్పుకి ఆ తప్పుని మనం ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి కాని ఆ తప్పుని ఏమైపోతుందంటే కవరింగ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఎవ్వరు ఒప్పుకోరు నేను పాపిని ప్రభ అని కొంతమందికి మనం ప్రార్థనలు చేపించినప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోరు కొంత దగ్గర అయితే ఇక్కడ చూసుకుంటే ఏముందంటే వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చితనో ఆ ప్రకారంగానే తను వచ్చినట్లు దిబ ది దిగంబరి గాని మరల చూడండి ఏదైనా గాని ఫస్ట్ బర్త్ నుంచి రావాల్సింది ఫస్ట్ నైకడిగానే వస్తాము ఆ దాని మనం పాపం చేయడం వల్లనే అది వస్తుంది పాపంలో అంటే పాపం ద్వారానే వస్తుంది ఆ పాపం అనేది నుంచి వచ్చింది కానీ ప్రాణం అయితే దేవుని నుంచి వచ్చింది ఆ ప్రాణం వల్ల మనం బ్రతుకుతున్నాము అయితే మనం చేసే ప్రతి ఒక్క క్రియలు మనం చేసే క్రియలు ఎట్లా ఉంటాయంటే కొన్ని మంచి పనులు ఉంటాయి కొన్ని చెడ్డ పనులు ఉంటాయి సో ఇక్కడ యోబు విషయంలో చూసుకుంటే కూడా యోబు దేవుని సన్నిధిలో పట్టుదలగా ప్రార్థించినాడు పట్టుదలగానే ఉన్నాడు ఆయన ఎవ్రీథింగ్ దేవుడికి ఆయన చిత్రం ఏంటిదో అవన్నీ తెలుసుకుని అంటే సేమ్ దేవుడికి ఒక మాటకి లోబడి జీవించిన అనమాట ఈ ఓబో అట్లని ఇక్కడ చూసుకుంటే అంటే మనం చేసిన ప్రతి ఒక్క పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలా కానీ ఈ లోకంలో ఎట్లున్నారంటే ఆ మనము కొంతమందికి ప్రాధాన్య విషయంలో చెప్పినా ఏదైనా చెప్తే వాళ్ళు సరిగ్గా ఒప్పుకోలేకపోతారు అంటే వాళ్ళు ప్రయాస ఆ వాళ్ళు మంచి కోసం ప్రయాస చెడు దానికోసం ప్రయాస పడ్డారా మళ్ళీ వీళ్ళు ఎట్లా ప్రయాసపడ్డరో అది వాళ్ళకి తెలియ తెలియలేకపోతుంది అంటే మనం ఏదైనా కానీ మనం చేసిన ప్రతి పని ఎట్లా ఉండాలంటే దేవునికి ఇష్టమై ఉండాల యోబు దేవునికి ఎట్లయితే ఇష్టంగా కలిగి ఉన్నాడో అట్లా మనం కూడా ఇష్టపడి ఉండాల మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఏంటి ప్రాణం ఆయన నుంచి వస్తుంది సో ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా ఏది చేసినా అది అంత వ్యర్థమే మళ్ళా తిరిగి మనం ఆయన దగ్గరికే వెళ్ళాలా మనం ఎంత సంపాదించుకున్నా ఏది చేసినా అది అంత వ్యర్థమైపోతుంది కానీ చివరికి ఆ చూసేది ఏంటంటే లాస్ట్ డేసెస్ కి ప్రాణము విడిచిపోయేటప్పుడు మంచి చెడునే గ్రహిస్తారు మంచి చెడునే వాళ్ళు చూస్తుంటారనమాట అందుకే దేవుడే ఇస్తాడు దేవుడే తీసుకు వెళ్ళాలి అనంటే ఆయనకి మనము ఎట్లా అంటే ఇష్టపూర్వకంగా మనం జీవించాల ఆయన ఆజ్ఞని అనుసరించి మనం నడుచుకోవాలా ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఆదమావ దేవుని యొక్క మాటను వాళ్ళు ధృవీకరించి వాళ్ళ ఇష్టం లైఫ్ లో జీవించిన వారి తయారైపోయినారు కానీ ఇక్కడ యోబో విషయంలో చూసుకుంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చినా ఆయన దేవుని ఇంకా స్థుతిస్తూనే ఉన్నాడు అంటే దేవుని ఆయన అంత ప్రేమించినాడు ఏసు ప్రభుని తన తండ్రి తన కుమారుని ఆయన ఎట్లా ప్రేమించినడు అట్లనే కూడా ఏసు ప్రభుని అంత ప్రేమించాడు కాబట్టి ఆ దేవుణ్ణి ప్రతి ఒక్క ఉన్నాడు ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ మెయిన్గా ప్రాణం కోసం మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఇచ్చిన ప్రాణము మరి ఆయన ఉన్నంత వరకు ఆయన లైఫ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు దేవుణ్ణి స్థుతించుకుడు దేవునికే ఎవ్రీథింగ్ సమర్పించుకున్నాడు మరి ఆయన ప్రాణం కూడా మన దేవుని దగ్గరికే వెళ్ళింది అట్లా మనం తెలుసుకుంటున్నాము లాస్ట్ కి ఒకటి చూసుకుందాము యాకోబులో జేమ్స్ ఫిఫ్త్ చాప్టర్ లెవెన్త్ వచ్చిన చూద్దామన్నా సహించిన వారిని తన్నీలను అనుకునించున్నాము కదా మీరు యోగు యొక్క సహనము కూర్చి వెంటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు ఓకే అన్న థ్యాంక్ యూ వరం దాని మీరు యోబు యొక్క సహవానమును గురించి వెళ్తే ఆయన ఎంతో జాలి కనికరము మీరు తెలుసుకొని ఉన్నారు సో ఇక్కడ యోబు ఏ విధంగా జీవించాడో ఆయన పట్టుదల ఏంటిది ఆయన ఏ విధంగా నడుచుకున్నా ఇప్పుడు మనం చూస్తున్నాము యోబు విషయం మనం చదువుకుంటే మనకు ఒక ఆలోచన అసలు యోబు ఎంత దేవునికి లోబడి జీవించినాడు కదా ఆయన ధన్యుడే అని మనం అనుకుంటాము సో అంటే యోబు విషయంలోనే మనం ఆ విధంగా ఆలోచిస్తున్నాం అనంటే మరి యోబు ఇంక ఇంకెంత ఆలోచించవచ్చు దేవుని కోసము మరి ఆయన కూడా అన్ని తెలుసుకున్నాడు మంచి తెలుసుకున్నాడు చెడు తెలుసుకున్నాడు ఇతలకు హెల్ప్ చేయడం తెలుసుకున్నాడు ఎవ్రీథింగ్ తెలుసుకున్నాడు అంటే ఆయన అంతే ధన్య ధన్యత కూడా పొందుకున్నాడు ఎవ్రీథింగ్ ఆయన పొందుకున్నాడు కానీ ఆయనలో ఉన్న పట్టుదల ఏంటిది అనంటే ఆయన జాలి చూపించినాడు కనికరం చూపించినాడు అంటే రెండు చూపిస్తుంది జాలి కనికరము ఇంకా పేదవాళ్ళకు సహాయం చేయడము ఇతలకు హెల్ అందరికీ ఎట్లా అంటే ఉందో అది తెలుసుకున్నాడు ఆయన ఆ విధంగా ఆయన నడుచుకున్నాడు అందుకే ఆయన పట్టుదల మాత్రం మొదలయలేదు దేవుని విషయంలో అయితే ఎవ్రీథింగ్ లో మనం ఉన్న మనం కూడా దేవుని యొక్క విషయాలు అన్ని తెలుసుకున్నాక ఒకరికి మనం హెల్ప్ చేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు మనలో ఏం గర్వం వస్తుంటుంది నేను వీళ్ళకి హెల్ప్ చేసిన అందుకే వీళ్ళు మంచి అయినారు అని ఇట్లా లోకరీతిగా ఆలోచిస్తుంటారు కానీ అది కాదు మనము ఆత్మీయమైన పరిస్థితుల్లో చూసుకుంటే యాకబు ఫోర్ లో మనకు టెన్త్ వచ్చిన కూడా ఉంటుంది ప్రభు దృష్టికి మనము ఆ అంటే ప్రభువు దృష్టికి మీరును మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అంటే దేవుని యొక్క దృష్టికి మనం తగ్గించుకున్న వరిలాగా లాగా ఉండాలా కానీ ఈ లోకం ఎట్లా ఉందంటే ఆ ఎవ్రీథింగ్ ఫైన్ గా ఇచ్చినాక వాళ్ళలో ఆ ఫుల్ కాపడం ద్వేషం ఉంటది నాకు ఇంత ఇచ్చాక కూడా ఇంకా నేను పొందుకోవాలా అని అనుకుంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవడానికే ప్రయత్నిస్తుంటారు అది సరే అనేది కాదని తెలుసుకుంటారు ఎందుకంటే మనం లోకంలో చాలా మందిని చూస్తుంటాము వాళ్ళు ప్రకటించిన బోధల ద్వారా రకరకాలుగా వాళ్ళు మనుషులను గాలం వేసుకుంటారు కావాల్సిన అవసరం వాళ్ళు తీర్చుకుంటారు అన్ని చేస్తారు అంటే ఆ వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది అనేసరికి వాళ్ళలో ఒక గర్వం అనేది వాళ్ళు ప్రార్థన చేస్తే ఇది అవుతుంది అని అంటే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అంటే ఇంకా నా కంటే ఎవరు చెప్పరు నా మంచిది అని వాళ్ళు వాళ్ళ థాట్లో వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఆత్మీయంగా వాళ్ళు చూసుకుంటలేదు అంటే దేవుడు ఇచ్చింది అది దేవుడే ఇచ్చినారు స్వస్థత సో దేవుడైతే మంచిది ఇస్తున్నాడు ఎవ్రీథింగ్ మనకి ఆ మంచిని మంచిలాగా యూజ్ చేసుకోకుండా ఆ మంచిని వేరేలాగా యూజ్ చేసుకుంటున్నాడు అనమాట అందుకే ఇక్కడ దేవుని విషయంలో మనం వస్తే మనకు దేవుడు ఎన్ని ఇచ్చినా ఏది చేసినా ఆయన దృష్టికి మనము తగ్గించుకున్న వారేగా ఉండాల ఎందుకంటే యోగు కూడా దేవుని పట్ల పట్టుదలగా కలిగి ఉన్నాడు ఆ ప్రార్థించినడు ఆయన ఒళ్ళంతా నశించిపోయినా ఆయనకి చాలా ఘోరమైన పరిస్థితి వచ్చినాక కూడా అనే దేవునికి లోబడి జీవించినాడు చివరి వరకు అనే సహనము ఓపిక దీర్ఘశాంతము ఇవన్నీ ఆయన కలిగినడు జాలి కనికరము అన్ని ఎవ్రీథింగ్ ఫైన్ గా ఎంత శోధన వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ నొప్పు ఇచ్చినా ఏది వచ్చినా ఆయన సరిధి నుంచి తొలగిపోలేదు అంటే పట్టుదలగా ఉన్నాడు చివరి వరకు అంటే ఆయన ప్రాణము ఆ దేవుని దగ్గరికి పోవడానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు ఎంతో పట్టుదలగా పెట్టినాడు అందుకే ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క దానికి ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క దానికి దేవునికి మహిమ పరిచిన మహిమ పరుచుకుంటూ ఆయన జీవించిన ఆయన బ్రతుకున్నంత కాలము అందుకే ఆయన దేవుని యొక్క దృష్టికి తగ్గించుకున్నాడు చాలా తగ్గించుకున్నాడు దేవుని దృష్టికి తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన హెచ్చింపబడ్డాడు అన్ని విషయంలో మనం కూడా చూసుకుంటున్నాము అని ఎంత తగ్గించుకున్నాడు యోబు అది దేవుడు మనకు ఎగ్జాంపుల్ గా యోబుని మనకు పెట్టినాడు అని విశ్వాసంలోనే కానీ ఎవ్రీథింగ్ లో సాధారణమైన మనిషిలాగానే కాబట్టి ఆయనే అన్ని సహించినప్పుడు మరి మనం కూడా అన్ని సహించాలి అని దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ నేను నేర్చుకుంది అదే అంటే విశ్వాసం ఒకటి అనేకుల మీద మనము జాలి తగ్గించుకోవాలా కనికరం పడాలా దేవుని యొక్క ప్రేమ హైతులకు పంచాలా మరి యోగుడ విషయంలో ఆయన కూడా అన్ని విషయంలో తగ్గించుకున్నాడు దేవుడే ప్రతి ఒక్కటి ఇచ్చినప్పుడు మనము చనిపోయినాక ఏది తీసుకోపోలేము కేవలం మంచి చెడే మాట్లాడుకుంటాడు జనాలంతట కానీ దేవుని దృష్టికి మనము ఆయన దృష్టికి మనము తగ్గించుకున్న వారేమై ఉంటే ఆయన మనకు ఎవ్రీథింగ్ ఫైన్ గా ఆయన రాజ్యంలో మనకు ప్రవేశం అనేది ఇస్తాడు దేవుడు మళ్ళీ దేవుడు చిన్న వాక్యం తీసుకున్నాక అమ్మాయి స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్పదేవా దేవ సర్వశక్తి సంపృడ మహోనతుడకు తండ్రి మహిమ స్వరూపుకు దేవ కృపమైన నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో పాత్ర పచ్చుకున్నారు మమ్మల్ని సజ్జలకు నిలబెట్టుకున్నారనైనా దివారాత్రు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగరించారు అయినా ఈ యొక్క దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జలు పెట్టుకున్నారు మీ పాదాల సన్ని కూర్చొని ఓ ప్రభావ మీ స్వరం వినలాగానే నీ స్థుతించేలాగా ఇచ్చిన ఈ యొక్క బట్టి నీకు అన్నాను ప్రభావ ఎవరికి లేని ధాన్యత మీరు మాకు అనుగరించినయన గొప్ప దేవా నీకే స్థుతులు స్తోత్రం శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారనైనా మీ ప్రేమకాయ వందాలిసయ్యా నీకే కృతజ్ఞతాస్థుతులు అర్పించుకుంటున్నామైనా గొప్ప దేవ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని ఎంతగానే బలపరుస్తున్నారు ఓదారుస్తున్నారు నైనా ప్రతి క్షణం మీ వాక్యం చేతి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారనైనా నీకు వందాలిసాయా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నమైనా వాక్యంధ్ర ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ నీకు వందాలిసాయా ప్రతి దశలోనైనా మీ సహనం కలిగి ప్రతి దశలో ఓర్పు దీర్ఘశాంతం కలిగి మేము ఉండాలా ప్రభావ ఏవో ప్రభ అంత శ్రమ వచ్చినా కానీ ప్రభ తను నైనా ఏసు ప్రభావ అన్ని సమస్తం పోగొట్టుకున్నా కానీ ప్రభ తన ప్రభానైనా మీద ఆధారపడి నేను శుతించిన ప్రభా అంత శ్రమలో కూడా ప్రభ అంత దుఃఖంలో కూడా అంత భయంకరమైన పరిస్థితిలో కూడా ప్రభా నేను శుతించినంటే ప్రభా కనపరిచినంటే ప్రభాని ఎంతగా ప్రభావంతో భయభక్తలుగాను ఏ ప్రభ తన జీవితంలోనైనా విసయ్య ఎన్నో గొప్ప కారాలు చేసినారు వేగు జీవితంలోనైనా అలాంటి సహనం కలిగినాడు కాబట్టి మేము కూడా ఏదైనా శ్రమలో ఉన్నా కానీ ఎంతగానే ఉన్నా కానీ ప్రభ నైనా సమస్తం మీరు మాకు అనుగ్రించిందే ప్రభావ ఏది లేకపోయినా ప్రభావ ప్రతి దశలో నేను మమ్మీ పచ్చాలా నేను శృతించాలా వరకు సహనంగా కలిగి ఉండాలా ఓ ప్రభావ మా నోటి మాటలు మేము చెక్కబడుకున్న ఏగు నోటిదారు ఎలాంటి పాపం చేయగలిగి ప్రభావ అక్కడ అని వాక్యం ఉంది ప్రభావ కాబట్టి ప్రతి దశలో ప్రభావ ఎంత ద్వేషం వచ్చినా కానీ ఎంతగా మమ్మల్ని అసహించుకున్నా కానీ లోకంలోనైనా ఎక్కడ పోయినా కానీ ప్రభావ ప్రతి దశలోనైనా మీ ప్రేమ మేము కలిగి ఉండాలా సహనం కలిగి ఉండాలా మీలాంటి మనసు మీలాంటి హృదయం మేము కలిగి ఉండాలా గొప్పదేవ అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మాకు ఎంతో అవసరం లేన అవి ఆ రీతి మమ్మల్ని తయారు చేయండి గొప్ప దైవానికి వందలు ఈస మీరు అక్కడ తొడుగుంది ప్రభావ మేము సిద్ధపడాలా అన్నికులు మేము సిద్ధపరచాలా సమస్త జనంలు మేము శిష్యులుగా చేయాలా ఇంకా ఎన్నో ప్రాంతాలు వెళ్ళి స్వార్థ ప్రకటించాలా ప్రభావ ఎంతోమంది ప్రభావం నశించిపోతుంది లోకంలో నైనా ఇస్తే వాళ్ళు అందరినీ ప్రభావ మీ చెంత నడిపించాలా ప్రభావ ఒక్కరు ఎక్కడెక్కడ నశిపోతు నశించిపోతున్నారు అంత చనిపోతున్నారు వాళ్ళు నరకనికి పోతున్నారైనా ఒక ఆత్మగా నశించిపోవడం మీకు ఇష్టం లేదని ఆత్మలు అన్ని ప్రభావ రక్షణలకు రావాలా ఆ రీతి మేము ముందు పోలాలని సాయపడండి మార్గం సరగం చేసినైనా నా తను మీ చిత్ర అనుసరంగా మీకు ఆత్మచేతము నడిపించమని ప్రాదిష్టమైన ప్రతి చోట మీకు మమ్మల్ని అందరూ సాక్షిలు పెట్టుకోండి మీరు అక్కడ బహు త్వరగా ఉంది ప్రవ కాలంతో బహు సమీపం ఉంది ప్రవ్వ అంతా యథావిధిగా ఉన్నారు అనుకుంటున్నారు కానీ జలప్రాలయం వచ్చి వాళ్ళందరూ కొట్టుకొని పోయింది ప్రవ్వ అలాగనే మనుషులు ఒక మంది రాకండి ఆ రీతిగానే ప్రభ ఇవి జరుగుతుంది పచ్చి సూచన ప్రభ జరుగుతుంది లోకంలో ఎవరు కూడా కాబట్టి ప్రభా క్రైస్తవ సంఘాన్ని మేల్కొల్పాలా అనేక సత్యమైన వాక్యానికి ప్రభావ మేము మనుషులకు ప్రకటించే ప్రభావ నిద్రమంతులను వాళ్ళందరినీ మతప్రమైన జీవితంలో ఉన్న వాళ్ళందరినీ మేము బయట తీసుకొని రావాలా వాళ్ళు మేల్కొల్పాలా కేక వేయాల అనడంలో ప్రభ చీకటి కాలం శ్రమల కాలంలో కేకలు వేస్తూ ప్రవ నిసు వార్త ప్రకటించాలా ఓ ప్రవ తండీ అలాంటి సేవా జీతంలో మమ్మల్ని నడిపించండి మమ్మల్ని బలపరచండి దానికి తగిన మీకు పరుషుధార్త నడిపింపు పర్లోకొప్ప జ్ఞానం మాకు అనిగరించండి లేఖనాలు పరిశీలించాలా వాక్యములు బలపడాలా ప్రార్థనలు ఇంకా ఎక్కువ సమయం గడపాలా ప్రతిదీ మించి మీరు తెలుసుకోవాలా ప్రభా ప్రతి ప్రవేశాలను అర్థం చేసుకుని ప్రకటించాలా మనుషులకు విశదీకరించి ఆ రీతి మిమ్మల్ని అంతా తయారు చేయమని ప్రార్థిష్టమైన ప్రదర్శిస్తారు మీరు ఆశ్రయించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చెత్తలింపి వాళ్ళ సేవ మీరు ఆశ్రదించండి ప్రతి మీ కొరకు సాసిన పెట్టుకోండి గొప్పదేవ ఎవరి సమస్యల్లో బాధల్లో ప్రతి పక్క ప్రతి ఒక్కరికి ప్రభావ మీరు ప్రాదిష్టమైన వాళ్ళ హృదయ వాంఛలు మీరు ప్రతి కోరిక మీరు సపల్పచ్చి మీ మహిమార్థమే నిలబెట్టుకోమని ప్రాదిష్టమైన గొప్ప తను గడిచిన కాలంలో ప్రభావ ప్రాంతంలో ప్రభావ మమ్మల్ని తీసుకెళ్ళి మీరు నడిపించడం అయినా ప్రతి ప్రాంతంలో ప్రజలందరూ ప్రభావ తను మిమ్మల్ని ప్రేమతో స్వీకరించినారు పది పాపాలు ఒప్పుకున్నారు ప్రభావ ప్రతి వివిడ మిమ్మల్ని స్వీకరించినారనైనా మరోసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయినా వాళ్ళందరూ మీరు బలపచ్చమని ప్రాదిష్టమైన వాళ్ళు సంపూర్ణంగా మీరు సమర్పించుకొని మీ కొరకు జీవించాలా వాళ్ళు దర్శించి మీరు మాట్లాడండి బలపరచండి ఇది ప్రభావ తన క్యాన్సర్ పేషెంట్గా మీరు స్వస్థపరిచడం నీకు వందాలి చిన్న పాపను మీరు స్వస్థపరిచినారు ఆ నరాల వెతున్న దురాత్మను మీరు కాల్ చేసినారు ప్రభా డీమిన వంద స్తోలు స్తోతాలు అర్పించుకుంటే గొప్ప దేవ పరిచర్ అంతట్లో మీరు మా ఘన విజయం అనుగ్రహించినారు మీ మైమార్థమేమో నిలబెట్టుకున్నారు నేను నీకు వందాలు అర్పించుకుంటున్న గొప్ప దేవ మరి విశేషమైన ప్రవ ఆయన అద్భుతాలు మీరు అక్కడ చేసినందుకని వందలు సురక్షితం గురించి చేర్చేందుకని వందాలు ఆ ప్రవ మీ కృపా వాక్యము అయినా విత్తబడిన ప్రతి వాక్యం హృదయంలో నీరు కట్టి ఫలింపు తీసేది మొక్కై మానై ఓ విషం లాగా ఫలంలాగా తీసుకొని రావాలా ప్రతి వాక్యాన్ని ప్రభావ హృదయాల్లో స్థిరపచ్చండి బలపచ్చి నీ నామానికి మేము తెచ్చుకోమని ప్రార్థిష్టమైన అయినా మీ కృపా వాక్యాన్ని కప్పిడాలి అందరూ నప్పచేతం అయినా మీరే కాచి కాపాడండి దృష్టి మీరు కాపాడండి బంధకాల నుంచి విడుదల ఓ ప్రభావ మీకు వాక్యం అక్కడ ప్రజ్వలించాలా ఇంకా బలపరిచి మీ కొరకు శాసన పెట్టుకోమని ప్రార్థిష్టమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభావ నీకు వర్ణాలు ఇస్తాయ్యా మీలో మేము జీవించాలి ఆత్మలో మేము జీవించాలా ఆత్మ పూర్ణులుగా మేము జీవించాలా వారికి మమ్మల్ని అందరినీ తయారు చేయడం మమ్మల్ని ఇంకేమైనా బలగీతం కొట్టివేసి మమ్మల్ని బలపచ్చి ప్రతి చోట మీరు మమ్మల్ని అందరినీ సాశని పెట్టుకు మీరు ఆ కూడా సిద్ధపచ్చుకోమని త్వరలో రాన ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామూన ప్రాదిష్ నా తండ్రి ఆమె పరిశుద్ధ మీకు కృతజ్ఞతలైనా దినమంతా మీద నడిపించేందుకు ఈ మధ్యాహ్న కాలంలో మిమ్మల్ని శుద్ధించడానికి ఇచ్చిన ఒక అవకాశం బట్టి మీకు ఎంతో వందలు ప్రభావ అనేక ప్రాంతాలు మిమ్మల్ని నడిపించి తిరిగి సురక్షిత ఇంటికి చేసినది మీకు ఎంత వందలు ముఖ్యంగా ప్రభావ మిమ్మల్ని స్థితి లాగా నుంచి మీకు అవకాశాలు బట్టి మీకు వనరాలు వర్క్ ప్లేస్ డైనమిక్స్లో విజయం మీకు ఎంత వనదాలు ఇప్పుడు ప్రతి స్థలంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఎంతోమంది వారి జీవితాలు మీకు సమర్పించుకున్నారు అప్పుడు ప్రభు వారి జీవితాలను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం మీరు ఆకలి మిమ్మల్ని ఎదుర్కొని ఆకలి లేబట్ట మనం ప్రార్థిస్తున్నాం ప్రతి అనారోగ్యాన్ని పెట్టి వేయండి ప్రతి జీవిత చరిత్రను పాల్దోనండి వారందరూ మిమ్మల్ని సంపూర్ణంగా వివరించే బిడ్డగా తయారు చేయండి నాయన మీరు అక్కడంత సమీప కొట్టడం మేము పెరగ చిధపడాలను ఎట్లా సిద్ధపరచాలా అవును ప్రభావంలో కంచి తీసుకుపోయేది లేదు తీసుకొచ్చింది ఏం లేదు నైనా అవును ప్రభా ప్రతిదీ మేము అక్కడ శాశ్వతమైనంతా మేము సంపాదించుకోవాలా అక్కడ సాధించుకోవాలా ప్రభావతికి అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మళ్ళీ ప్రార్థిస్తున్నాం మీకు మీరు అక్కడ ప్రతి బ్రదర్ సిస్టర్స్ మరి కుటుంబాలను అందరినీ ఆశ్రయించండి దేవాళ్ళెక్కని వందరాల్లో కృతజ్ఞత అస్థతులు వస్తావు వైశుద్ధమైన సర్వశక్తి మందురం సర్వాధికారి వందరాలు ప్రభా దేవా ప్రభా మరి మేము కూడా ప్రభా పట్టుదలగా ప్రార్థించాలి ప్రభ ఈ యొక్క వాక్యంలో ఇంకా మేము నానబడాలి ప్రభా అనేకులకు ప్రభా యొక్క సత్యాన్ని మేము ప్రకటించేవారు లాగా ప్రభా మేము తయారు కావాలా మా ఆత్మ ఇంకా మీరు బలపరచండి స్థిరపరచని ప్రభా నీకే స్థుతం నీకే వెళ్ళాలి తండ్రి మేము ప్రతి ఒక్క వరకు ప్రభ మా ప్రాణం ఉన్నంత వరకు ప్రభ నీ నిస్తుతించి ఆరాధించాలా ప్రభా దేవాయసు ప్రభా అనేకులకు ప్రభా మేము తెలియచేయాలి ప్రభా ప్రతి మరి అన్నిలకు శువాత ప్రకటిస్తుంది ప్రభా వారు నీ సన్నిధిలో పాపక్షమాపణ ఒప్పుకోవాలి తండ్రి దేవ ప్రతి ఒక్క అంజులను మీరు మార్చమేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుని యొక్క ఆత్మకారం చేరిగించని వారి మధ్యలో ప్రభా నీకే నీకే ఉండాలి తండ్రి దేవాయచు ప్రభా ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించి ఆశ్వంసి ప్రభా దేవాయచు ప్రభా మరి సేవకు వెళ్ళిన బ్రదర్స్ ని దీవించి ఆశ్వాయిస్తే నింపండి అనేక ఆత్మల్ని సన్నిధికి నడిపిస్తున్న లెక్కలేని పొందిన ప్రభా ప్రతి ఆత్మ కూడా ప్రభా నీ సన్నిధిలో మూర మరి ఏ ఆత్మ నశించిపోకునే ప్రభా ప్రతి ఆత్మను కూడా ప్రభ దుష్టించి వారిని కాపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసే సహాయపడని ప్రభానింకేస్తూ అవుతాం తండ్రి దేవాయేజు ప్రభా అడగన నీ యొక్క స్థమ్మకు తోడించి నడిపించని ప్రభా దేవాజు ప్రభావ మరి నీ యొక్క రాకడ చాలా త్వరలో ఉంది ప్రభా దేవాయజు ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులంగా ప్రభావం మేము సిద్ధపడాలా దేవా మరి మాలో ఎలాంటి పాపం ఉండకుండా ప్రభా ప్రతి పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి ప్రభా మరి మాలో ఇంకా ఏదైనా ఆచకరం ఉంటే అది మాకు చూపించని ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని అది వదిలేస్తాం తండ్రి దేవాయచ ప్రభా ఇంకా మాలో ఆ విధేయత మాకు తొలగించి తీసివేసి ప్రభా నీకు ప్రభా విగా కలిగి మేము నడుచుకునే వరలేగా మాకు తయారు చేయని ప్రభా ఏసి నీకే ఉండాలి తండ్రి దేవాని యొక్క పరిశుద్ధత గుంపులో ప్రభా మా ముద్రించి ప్రభాని యొక్క రాఖరికి సిద్ధపరచుకోమని ఏచి నామలు ప్రార్థిస్తాం తండ్రి ఆమె మన ప్రభుని ఏ శ్రీ క్రిస్తుకి కృపా సమాధనం నడిపింపు మనందరికీ సలతనంతో దాకా ఆమెన్